పరిశుద్ధుడా పరిశుద్ధ ఏ సయానికి స్తుతులు స్థుతులు స్తోత్రములు ప్రాభ సర్వోన్నతడా సర్వశక్తివంతుడ మహోన్నతుడా కృపా మయడ మా పరలోక తండ్రి మీ పాదాలకు వందనాల ప్రాభ మీకే స్థుతులు స్తోత్రములు ప్రాభ ఏదో తండ్రి నేను గడిచిన కాలమంతా ప్రాభ మమ్మల్ని కాపాడి నీరెక్కల చోట్ల భద్రపచ్చ ప్రభావ ఇది మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నేను స్థుతించి ఆరాధించిన నీ స్వరం ఇదే గొప్ప ధనత మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రాభ మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావంలో యుగైగంలో మీ నామంకే కలుగునుగాలి ఇగ తండ్రి ఇదిలో నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కోడి ఉంటారు అక్కడ మీరు ఉంటాను ప్రభావ వాగ్దానం బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి ఈ మధ్యాహ్నం కల సమయంలో ప్రభావ ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మీ నామాను మేము కూడి ఉంటుండగా ప్రభావ మీ ఆత్మను మా మధ్యలో ఆవరింప చేయండి తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభావ తండ్రి నాయన రానైన బిడ్డలందరినీ మీరు నడిపించండి ప్రభావ అయినా నువ్వు ఎంతో గొప్ప దేవుడవు ప్రభా ప్రతి క్షణంలో తండ్రి ప్రతి విషయంలో ప్రభా ఎంతో ఘన విజయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా ప్రతి క్షణం మమ్మల్ని కాజి కాపాడుతున్నారు ప్రభావ మీకే లెక్కలేనని వందనాలు ఇస్తాయా మీకే స్థుతులు స్తోత్రాలు ఇస్తాయా నేను మమ్మల్ని ప్రేమించి మా కొరకు నా తండ్రి ఆ కలవరిసల వల్ల మీరు రక్తం కార్చినారు ప్రభ మాకు నిత్య జీవం అనుగ్రహించటకు నైనా మీరు మరణమైన ప్రభా మీకెంతో వందనాలు తండ్రి మిమ్మల్ని కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులం ప్రాభ నీకే వాందనాలు వేసాయా ఇవో తండ్రి మాధ్యాన కళ సమయంలో ఈ ప్రార్థన మీటింగ్లో మేము ఉంటుండగా ప్రభా మీరేనా ప్రార్థన అంతటికి నీ ఆధిపత్యం వహించండి రాన వాళ్ళందరూ నడిపించండి పాటల ద్వారా మహిమను ఉందండి వాక్యం ద్వారా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రాభ మీటింగ్ అంతటినీ ప్రాభా మీ నామానికి మహిమకరంగా జరిపించమని మీరేనా తోడే ఉండమని ఏసు పరిశుద్ధ నామంను ప్రార్థించి తండ్రి ఆమె amen haleluya me lulu ni me lulu marachi pole nayya me lulu ni me lulu మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంతవరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా నిది గొర్రెపిల్లా మానసయ్యా ఎసయ్యా గొర్రెపిల్లా మానసయ్యా నిధి గొర్రెపిల్లా మనసయ్యా ఏసయ్యా గొర్రెపిల్లా మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళిన నేను మునిగిపోలేదయ్యా నీది పౌరము మనసయ్యా ఎసయ్యా పౌరము మనసయ్యా నిధి పౌరము మనసయ్యా ఏసయ్యా పౌరము మనసయ్యా మేలులు నీ మేలులు మరచి పోలేనయా మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా చీకటిలో నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో నను మంచి స్నేహితుడయ్యావయ్యా చీకటిలో నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా నిధి ప్రేమించే మనస్సయ్యా ఎసయ్యా ప్రేమించే మనస్సయ్యా నిధి ప్రేమించే మనస్సయ్యా ఎసయ్యా ప్రేమించే మనస్స్యా మేలు నీ మేలు అరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నిది గొర్రెపిల్లా మనసయ్యా ఎసయ్యా గొర్రెపిల్లా మనసయ్యా నిధి పావురము మనస్సయ్యా ఎసయ్యా పావురము మనస్సయ్యా నిధి ప్రేమించే మనస్సయ్యా ఎసయ్యా ప్రేమించే మనస్సయ్యా నిధి ప్రేమించే మనస్సయ్యా ఎసయ్యా ప్రేమించే మనసయ్యా మేలు నీ మేలు మేలు నీ మేలులు మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులో నీ మేలు మరచి పోలేనయా మేలు థ్యాంక్ యూ నీ కృపాయ నా జీవితాన నీ కృపా कोरुना चालु नाजीवताना उतदेनी आशिंचनु विकोरणि देत सुना इतदेनी आशिंचनु नीकोरणि जपकुना चालु मय्या నీకృపా చాలనయ నీకృపా చాలూనయ నీకృపా చాలునయకృపా మేనయ ఏసీలయా మేనయా ఏ కరు చీనం ప్రేమ చీనా కన నలు కోరుకున్నా ఏ మంచి లేని నన్న ఏ ను మంచి నావే కోట్ల జనములలో నలు కోరుతున్నా రే నను ఎక్కించిన ఏసయ్యా ఇనువై నన్ను పాత్రగా నన్ను మలచిన నా ఏసయ్యా ఎక్క పై నన్ను ఎక్కించిన ఏసయ్యా ఇలువై నన్ను పాత్రగా నే సయ్యా చాలీ కృపా చాలు నీ కృపా చాలయ్యా నీ కృపా చాలీ కృపా నేలయ్యా నిసందిది మేయా మేషయ నిసిన తులయా మీ కృపా మీ కరుణా చాలా జీవితా నీ కృపా మీ కరుణా jalum jalum aajitar marna panchalonu nandu nanu manuki nagee naraka pukholi meranonu nangi nanu rutchale marna panchalonu nandu nanu manuki nagee నరకకు తెలిలో నుండి నన్ను రక్షించవి కల్వరిలోని ప్రాణమిచ్చి నలు కొన్న నాయసరగేనకు సాక్షిగా నచ్చిన నాయసయ్యా కల్వరిలో ప్రాణనిచ్చి నన్ను కొన్న నాయ్యా చెరగని నీ ప్రేమకు సాక్షిగా నన్ను నాచిన ఏసయ్యా చాలు నయ్యా నీ కృపాయ నీ కృపా చాలు నయ nee kripa kshama nee kripa ne naya ee sanya ee sannidhina ne naya ne naya ee sanya ee sannidhina ne naya nee kripa nee karuna చాలు నై నా ఈ కృపా నీ కరుణాలు నా జీవితాను ఇక దేని ఆసించను నీ కోరీ బతుకున్నా ఇక దేని ఆసించను నేను కోరలయ్యతున్నా చాలయ్యా చాలయ్య నీ కృప నా కుచాలయ్యా చాలు నయ్యా చాలు నీ కృపే నా కుచాలు అద్య థ్యాంక్ యూజ్ నాడు అందరికీ మనందరూ వాటి నుంచి పరిశుధం దివా మన తనప్రభ మన తన తన పగడిపడం గడుతున్నాం ప్రభా మీరే మాత్రం మాట్లాడండి అలాదివాణికి సూత్రం పరిశుధాత్మతో సహాయం చేయండి నూతన అభిషేకం దయచేయండి మీరుంటే ఏం మాట్లాడారు ప్రభ అదే మాటలు వినిపియండి నీ మాటల జీవం ఉంది నీ మాటల వెలుగు ఉంది నీ మాటల ఆదరణ ఉంది సుప్రభ అది మాకు దయచేయండి ప్రతి ఆటగా దయాలు కాల్చే దురాత్మను కాల్చేసి మా సౌబుద్ధి అంతా ప్రభుత్వం మీకు అధికారం వేస్తాం మీరే పరిశుద్ధాత్వాన్ని నడిపించి మీ బుద్ధి జ్ఞానం కలిగి చెప్పు పదే మధ్యలో ఉన్న మనోజ్ గారు చాప్టర్ సిక్స్టీన్ చాప్టర్ టెన్ సిక్స్టీన్ చాప్టర్ సిక్స్టీన్ సిక్స్టీన్ నేను తండ్రి వద్దకు వెళ్ళట వలన మీ నన్ను చూడరు కనుక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పును తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గుర్చి ఒప్పుకున్న జైను నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు ఇక్కడ చూస్తే ఇంత లెవెన్ కదా ఏమంటాడు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పవలసినవి అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు హలో లియా నేను ఇంకా చాలా ఉన్నాయి కదా మీరు సహించలేదు ఎందుకంటే వారు ఇంకా ఆత్మ లేరు వాళ్ళలో కనుక పరిశుద్ధాత్మ పొందలేదు కనుక చెప్తుంది ఇంకా చెప్తే ఇంకా భయంకర వాళ్ళు సహించలేరు జరిగే చాలా లో ఇప్పుడు నేను చెప్పేది సంగతి అనేకులు ఉన్నాయి మీరు సహించలేరు అంటాడు ఎందుకు చెప్తుంటే ఒక లేవల్లా సేవలు శిష్యులకు అంతవరకు నడిపించినాడు ప్రభు ఒక సేవల అంతవరకు నడిపించంకా ముందు నడిపిస్తాను తపన కలిగి ఉన్నారు చెప్తాను అనేక సంగతి ఇప్పుడు మీరు సహించారు ఇంకా చెప్తాను అంటే ఏ టైం చెప్పాలా ఆ టైమే చెప్పాలా ఇంకేమంటు ప్రయన అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించను అలా ఆయన ఆయన అనగా ఆయన అనగా సత్య ఆత్మ అలా సత్యస్వరూపి ఆత్మ అంటే మన ప్రభుకి సాగస్ సత్యపు స్వరూపిణి ఆత్మానికి మీకు సర్వ సర్వసత్యంలో నడిపి నడిపించు అల్లని అంటే మనం అంతగా ఆగొద్దు ఇంకా సర్వసత్వంలో పోవాలా అలలి మనం సర్వస్వత్వంలో పోవాలా అలాగే ఇంత ముందు అన్న వాక్యం చూసినాం కదా ఒక నీటిగా ఒక ఆత్మంలో జనం అంటే వాక్యం ద్వారా మన ఆత్మలో ఇంకా సర్వస్వత్వంలో పోవాలా మనం చూసినాం యోహన్స్ అత మూడంలో చూసినాం కనుక అలానియాతి వరకు సత్వంలోనే మీ సర్వస్వత్వంలో పోతేనే ఉండాలను ఆగొద్దు అలా తనేక బోధింపక ఆయన తన తాను ఏమి బోధింపక రేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను ఆయన ఏమి బోధంగా ఆయన మీకు సంభోధ సంగతి మీకు తెలియజేయను అలలియా చూస్తే దేవుని ఆత్మ సంభోజే సంగతి ఈ ప్రవచన వాక్యాలు ఆయన బయలుపడతానంట అని చెప్తానంట అలయా వాళ్ళు చెప్తుంది ఇంకా చెప్తానికి చాలా ఉన్నాయి చెప్పలేను అయితే ఇక్కడ చూస్తే కొంచెం సేపు చూస్తే ఎబ్రి ధ్యానం చేసి ఎవ్రీ ధ్యానం చేసినప్పుడు ఎబ్రి చుడు ఎబ్రి దేవుని బిడ్డరే కానీ చెప్తే ఎవ్రీ లెవెన్ చాప్టర్ ఫైవ్ చాప్టర్ లెవెన్ వర్డ్స్ ఇందుని గుర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ మీరు వింటకు మందులైనందున వాటిని విషాదపరుచ కష్టము వస్తాము ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్న శిష్యులకు నేను ఒక ఆధార కథ వచ్చి సరస్వతి ఆత్మ మీకు అనేకుడికి నా ఉన్న సంభవ తెలిపెడుతుంది ఇక్కడ చూస్తే ఎబ్రి ఏమైంది అంటే దేవుని బిడ్డ ఎబర్ అంటే దేవుని బిడ్డో మత్తు అయిపోయింది మత్తు అంటే ఈ లోకంలో పూర్తిగా నిమ్మత్తమైన వాళ్ళు ఈ లోకంలో అలా దేవుని వాక్యం పరిశురాత్మ దేవునితో సాహసం లేకుండా ఈ లోకంలో ఏమో ఎట్లా మనం చూస్తాం అలానే ఐదు బుద్ధి కనగలని బుద్ధి లేని కనగలము మొత్తం స్వార్థ ఇరవై ఐదు మంది చూస్తాం కదా వారేమైంది నిద్రి కునికించిది అలా ఇక్కడ ఎబ్రిలవి చూస్తే నేను చెప్తాను ఏమంటాడు పౌరు భక్తుడు ఇక్కడ ఇందునకు వచ్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మేము చెప్పేదానికి అనేకుల సంగతి ఉన్నాయి కానీ అలా అనేకుల సంగతి ఉన్నాయి మాకు చెప్పగానే ఇక్కడ ఇక్కడ చూస్తూ యోన్ స్వార్థ చెప్తున్నాను ఇప్పుడు మీరు సైన్ చేశారు అంటే మీకు ఆధారకర్త లేదు అలా ఎప్పుడు ఏసు ప్రభు మరణించాలా మూలధి మీరు ఏర్చర పోకుండా మా శక్తి కోసం కనిపెట్టు వాగ్దానం తల్లికి వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకున్నాడు అంటే ఏం చేసిండ్రు దేవుని వాగ్దానం కోసం కనిపెట్టినక దేవుని ఆత్మహినక పేతలు మన పాతని మళ్ళా జోయలు ఏం చేస్తున్నారు ప్రవశిస్తున్నాడు మన ఆశ్చర్యపడిపోయినారు మన ఏర్చలం నుంచి ఇచ్చిండ్రు అక్కడ మన యూదా జనులు వచ్చి ఆశ్చర్యపడిపోయిండ్రు ఈ ఇది మీకు తెలుగును కాక అంటే దేవుని ఆత్మ ఏం చేస్తారంట ఆత్మ మనకు అనేక ఇష్టాలు బయలుపడతారట మనకు అలాగే సంభవ సంగతి ఇంకేమంటారు దుడుపురారు మీరు వినటకు మందులైనందున వాటిని విషాదపరిచ కష్టము అలాగే మీకు చెప్పేది అనే కొన్ని కానీ మందులైన చాలా కష్టం అంటే మీరు అంతగా అంతగా మత్తుకైపోయినారు అలాగే చెప్తున్నారు అంటే అంతగా ఈ లోకంలో వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్తుంది ఇక్కడ పావులు భక్తులు ఎవరి పార్టీగా చెప్తుంది అంటే అందుకోసం యశుప్రు చెప్తారు కదా దేవుని కుమారుడు వచ్చినాక భూమిగా విశ్వాసం కనుగొన్నా అని చెప్తాడు మన లూపర్స్ వారితో చూస్తాం ఎయిటీన్ చాప్టర్ మనం చూస్తాం నైన్ లో ఉంటది ఇంకేముంటుంది ఇక్కడ చుడు కాలమును బట్టి చూస్తే మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా కానీ కాలంలో చూస్తే మీ బోధకుడు ఉండాలి ఇంతవరకు మీ ఏం చూస్తే ఇప్పుడు ఇంత కాలం నుంచి చూస్తే మీరు బోధకులు ఉండాలా బోధించాలా మీ దేవుని వాక్యం చేయాలా బోధించాలా ఎందుకు శిష్యులు కావాలా కానీ శిష్యులు కాకుండా ఏమున్నారు మీరు ఈ లోకం లెక్క ఉన్నారు కాలం చూస్తే మీరు బోధకులు కావాలా అంటే పౌరు భక్తి చెప్తుంది ఇంకేముంటుడు దేవక్తులలో మొదటి మూల పాఠములు మూల పాఠల మూల మేకు మరలా బోధించవలసి వచ్చును మళ్ళా మీకు బోధించవచ్చు వనరు అలా లే అంటే మళ్ళా మళ్ళా మరి మీకు బోధించి వనరు దేవుక్తులు మళ్ళా వచ్చి మీకు బోధించి అప్పుడు మీకు మీరు స్థిరపడతా దేవుణ్ణి ఇంకేమంటాడు కదా మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కాదు అలా లేరు పాలు వారే కానీ బలమైన ఆహారం తినేసి వాళ్ళు దేవుని వాకి సాధక ఇంటే పోవాలి ఇంటే పోవాలి కనుక కనుక పాలంటే పిలగారు కదా శిశు పాలు తాగి పండుకుంటారు అంటే శిశువులేక ఉన్నారు కదా ఇక బలమైన ఆహారం ఏది చదువుతుంది అలాగే మన ఆయన మన అతని ఏజ్ ఆయన బలమైన ఆహారం దాన్ని నమ్మగలరు దాన్ని అయితే ఇక్కడ మనం బలమైన చదువురా బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా మొదట మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మూల పడ మొదటి నుంచి మళ్ళా బోధించి వచ్చను మీరు మళ్ళా ఒకటి మొదల వచ్చి మీకు చెప్పాలా మీకు అని చెప్తున్నాడు అలా ఇంత వారు చూసింది వాళ్ళు మర్చిపోయింది ఇంకా కాలం చూసి బోధకుడు కావాలా బోధించే వారు కావాలా మీరు దృష్టిలో కావాలా మళ్ళా మీకు చెప్పాలా అని చెప్తున్నాడు ఇక్కడ పాలు భక్తుడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ పాలు తాగిన వారు హారం మీకు తగదు కారు అంటే కొందరు చూస్తే కొన్ని వాక్యాలు చూస్తే కొన్ని నోచుకుంటారు కొన్ని వాక్యాలు చూస్తే ఈయన నాకే చెప్పేయండు ఈయన నీకి చెప్పిండ నోచుకుంటారు కొందరు కఠినం కలెదు కదా అంటే వాళ్ళు ఎట్లు ఉన్నారు పిల్లలు అంటే పాదాగా పిల్లలు ఎక్కన్నారు ఇది నాకు కావాలని చెప్పిండు ఈయన నాకు కావాలి దేవుని హెచ్చరిక ఇచ్చినప్పుడు వాళ్ళు సహన్ చేయలేరు వాళ్ళు దేవుని హెచ్చరికించి సహన్ చేయలేరు అరే ఈ వాక్యం నాదు కలగానని చెప్పారు వాళ్ళు వాళ్ళకు వేచించారు వాళ్ళు వచ్చి మాకే చెప్తారు ఇట్లనే చెప్తారు ఇట్లనే మాకు కావాలని చెప్తారని చెప్తారు దేవుని ఆత్మ నడిపింపు ఉంటుండప్పుడు దేవుని ఏం మాట్లాడతాం వాళ్ళ గ్రహించే స్థితి లేరు ఎందుకంటే పాలుదాక పిల్లలు కదా ఇంకేముంటాడు ఇక్కడ మరియు పాలు త్రాగు పతి వాడు శిశువే గనక కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు అలా నీతి వాక్యం విషయంలో అనుభవం ఉన్నవాడు నీతి అంటే ఏసు ప్రసాద అనుభవి అనుభవం లేదు అనుభవ జ్ఞానం లేదు వయసు వచ్చిన వారు అభ్యాసము అభ్యాసము చేత మేలు కీడులను వివేచించకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును అలా అనుభవం మీరు వాళ్ళు కీడు అనుభవిస్తారంట కదా అన్ని సహిస్తారంట ఆ బలమైన ఆహారం వాళ్ళకే తగదు అని చెప్తున్న అలా అడిగా మన ఇంతవరకు మనం నడుస్తున్నాం అంటే బలమైన వాక్యం కోసం మనం తయారవుతున్నాం ఇతరులకు మనం ఏం చేయాలా ఇప్పుడు ఎబ్రి అని పత్రికలు ఉన్నారు శిష్యులేక ఉన్నారు ఈయనాలా వాక్యం వినాలా ఈనాలా చేయాలా వెళ్ళిపోవాలి కానీ వినేవాళ్ళే కానీ వాళ్ళు క్రియా చేయవాళ్ళు కార వాళ్ళు కీలు వస్తే మళ్ళీ అతని అపాయం వస్తే వాళ్ళు గ్రహించలేని స్థితిని ఉంటారు అయిపోయింది కదా కంప్లీట్ అయింది అయిపోయింది కదా ఇక్కడ ఇంకా అదే యుహాన్ శ్వాత మూడో జన్ గ్రౌడ ఒకటో యువన్ ఫస్ట్ మొదటి యువన్ ఫస్ట్ జాన్ ఫస్ట్ జాన్ థర్డ్ చాప్టర్ చదువు ఫస్ట్ జాను ఇక్కడ ఏడు యువన్ చెప్తాడు మరి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన మనకి చూడు ప్రేమ చూడుడి చూడు యువన్ చెప్తుంది ఇక్కడ ఏమంటారు మళ్ళీ చదువు అక్కడ మనము దేవుని పిల్లలమని మనం దేవుని పిల్లలని పిలువబడినట్టు పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి చూడురి హిన ప్రేమ ఎంత చూపించిన ప్రేమ ప్రేమించిన ప్రేమ చూడు అని చెప్తుంది ఇంకా మనము దేవుని పిల్లలమే మనం దేవుని పిల్లమే అని చెప్తున్నాం ఇక్కడ ఈ హేతు చేత లోకము చేత లోకము లోకం మనకు ఎరగదు అలలు లోకం అంటే దేవుని బిడ్డలే కదా దేవుని బిడ్డలే లోకం ఎరగదు అలలు ఆయన కదా ఎలా అనగా అది ఆయనను ఎరగలేదు ఆయన తిరగలేదు వీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమని పిల్లలమై ఉన్నాములారా దేవుని పిల్లలై ఉన్నారు మనం ఇప్పుడు మనం ఇక మీదట ఏమవుదమో ఇంకా ప్రత్యక్ష ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయనను చూతుము అలాది ఆయన ఎట్లా ఉన్నాడో అసలే చూసుదు నువ్వు ఆయన పతిష్టమంటే మన దేవుడు రాక అలాగే మనం పెట్టుకుంటే మన భక్తులు చూస్తాం మనం అని చెప్తున్నావు ఇక్కడ ఆయనను పోలి ఆయన పోలిక ఉండమని ఎరుగుదు అంటే ఆయన రాక వరక సంపూర్ణం చేస్తున్నాం ఆయన హైబలో మనం పోతాం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి పవిత్రుడై ఆయన నిరీక్షణ అంటే నిరీక్షణ అంటే హోపన్ నిరీక్షణ కలిగేవా నిరీక్షణ పెట్టుకున్న పతివాడును ఆయన పవిత్రుడ ఉన్నట్టుగా తన్ను పవిత్రంగా చేసుకును అసలది ఇంకా పవిత్ర ఉండక మళ్ళీ ఏమంటాడు మళ్ళా పవిత్ర అంటే సంపూర్ణతో పవిత్ర రావాలా పవిత్ర చేసుకోను ఇంకా పవిత్రుడు ఉండను ఇంకేమంటాడు కల పాపము చేయ పతివాడు ఆజ్ఞను అతిక్రమించను వాళ్ళియ పాపం చేవాడు అని అంటే ఇలా మన చూస్తే ఈ వాక్యలలో ఏ చిన్నవి మనం పూల ఏం చేస్తుంటా మనం పాపంలో ఉన్నవాడు అది ఆధ్యాత్మికమే పాపం పాపం పాపం పాపమును తీసివేట ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అలా పాపం తీస్తాను భూలో గు కలవరిశ్వలో ఏం చేస్తుంట తన మన బలి ఆరాధన మన పాపం తీస్తానికి వచ్చినాడు తన రత్నం మర తన బలియార ధనం మరకు విడుదల వచ్చిన వచ్చి ఆయన ఎందు పాపం ఏమీ లేదు ఆయన ఎందు పాపం ఏమీ లేదు ఆయన ఎందు నిలిచి పాపము చేయడు అలా ఇది మొత్తం ఆయన ఎందు నిలిచిన వాడు ఎవడు పాపం చేయడు ఎప్పుడు నువ్వు బలమైన ఆహారం తింటాను మన అనుభవ జ్ఞానంతో ఉంటావు పాపం చేవు దేవుని జ్ఞానం అనుభవం చూస్తాను పాపం చేవు ఎందుమంటే అనుభవ జ్ఞానం ఉన్న కదా నువ్వు దేవుని యొక్క జ్ఞానం పాపం నుంచి చేయవు పాపం మనస్తూ హుకుంటావు పాపము చేయవాడు ఎవడు ఆయనను చూడలేడు కనుక ఆయనను ఎరగలేడు కానీ పాపమైన పసు చూడలేక ఆయనకి ఎరగడు చూస్తేనే ఎరగల కదా పసుమంటూ చూడరు ఆయన ఎరగడు అంటే గొప్పచనం చూస్తున్నా కనుక ఏం చేస్తున్నారు ఎస్ ప్రభు చెప్తారు కదా వాళ్ళు చూస్తే చూస్తే గాను ఇంటి గాను ఎంత మాత్ర వాళ్ళు తెలుసుకోరు ఏసీరావు చెప్తారు కదా వాళ్ళు చూస్తారు చూస్తారు కనుక ఇంటర్ని ఇంటర్ కనుక ఇంత మార్గం వాళ్ళు గ్రహించారు అంటే గొప్ప జనం సాధదు ఇక్కడ చిన్నపిల్లలారా ఎవని మిమ్మల్ని మోసపరచని చిన్న పిల్లారా పోలుతున్నాడు అలా చిన్నపిల్లలారా అంటే దేవుని పిల్లలు కనుక మనం దేవుని పిల్లలు కదా మన అందరం చిన్నపిల్లలారా ఎవరిపి మీకు మోసపో అవకాశం ఇవ్వకుండి మోసపోకూడి ఆయన నీతి మంత్రుడ ఉన్నట్టు నీతిని జరిగించే పతివాడును నీతి మంత్రుడు అలా నీతి జరిగించాలంట అలా నీతిని జరిగించేవాడు నీతిని జరిగించే పతివాడు నీతి మంత్రుడు నీతి మంత్రుడే అపవాది మొదటి నుండి పాపము చేర్చినాడు కనుక అపవాది మొదటి నుంచి పాపము ఇక్కడ మొదటి వాడు అంటే అధికారంలో పోవాలి కదా పాదము వాళ్ళకి ఏం చేసిన మోసపరిచినడు వాడు వాళ్ళు మోసపోయింది వాళ్ళ పాపంలో పడేసిన కనుక పాపం అపవాది మొదటి నుండి పాపం చేసినాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధిలో పాపం చేయవాడు అపాది అపవాది సంబంధి అంటే సైతాన్ సంబంధి అని ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఎందుకంటే పాపంకు జనకుడు వాడు సైతాన్ పాపములు వాళ్ళ జనకుడు అంటే తండ్రి వాడు అపవాది క్రియలను లయపరచే దేవుని కుమారుడు ప్రత్యక్షమయను అలా దేవునికి కుమారుడు ఎందుకు యశ్వభు ఎందుకు అపవాది దాని తంత్రము లయపరచడానికి అంతే కదా దాని కిరేలు దాని కిరేలు చెడ్డగా కదా చెడ్డ కిరేలు లయపరచడానికి భూలోకం ఈశుప్రభు కుమారుడుగా మన ఇక్కడ మనకు దాని కిరేలు లయపరిచి ఏం చేయాలా తన బిడ్డలకు చేస్తానికి వచ్చినాడు భూలోకుండా దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయలేడు నిలవ ఆయన పాపం చేయడు ఎంత మాత్రం పాపం చేయడు మనం అలా అంటే దేవుని వాక్యం ధ్యానం చేస్తుంటే ఏది లోకం సంబంధించి ఏదో మనం అనుభవ జ్ఞానం నుంచి మనం ఏం చేస్తామంట తెలుసుకుంటా ఇంకా శ్రమ వచ్చిన మనం కద్దాం మనం ఆ బలమైన ఆహారం ఏంది ఏం చేస్తాం ఇప్పుడు బలం ఉన్న ఆహారం మన ూరోదని వాక్యం ఇది బలమనహరణ కొంత సహించారు కానీ ఏం చేస్తాం మనకు అది ఇంత ముందు వింటున్నాం అది దేవుని మనం వారి మనం తీసుకుంటాం మనం కొంచెం ఇదేంది అని ఏం చేస్తారు నిడిచి వెళ్ళిపోతారు కనుక ఇంకేమంటారు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు దేవుని మూలము పుట్టిన వాడికా ఆయన పాపం చేయజాలడు కనుక దీన్ని బట్టి దేవుని పిల్లలు అపవాది పిల్లలు తేట తేటపడును అలది దీన్ని బట్టి మనం ఏమో గుర్తుపడతాం అపాధి పిల్లలు ఎవరో దేవుని పిల్లలు మనం గుర్తుపడతాం అంటే గుర్తుపట్టాలా దేవుని పరిశుద్ధాత్మ గుర్తుపట్టాలా అని చెప్తున్నా నీతిని జరిగించని పతివాడును తన సహోదరుని ప్రేమింపని పతివాడును దేవుని సంబంధులు కారు అల నీతి జరిగించిన దేవుని సంబంధం కారు మన మొక్కని ఒకడు మన మొక్కని కొడు ప్రేమింప వల్లనేది మొదటి మీరు వినిన వర్తమానమే కదా అలా మొదటి నుంచి ఒకరొకరు ప్రేమించిన వినివ్వాలి మొదటి వర్తమానమే కదా లెవెన్ చూడు లెవెన్ అయిపోయింది కదా ట్వెల్వ్ చదువుతున్నా మళ్ళీ చదువుకరా చెప్తాడు మనం ఒకడు మనం ఒక్క నేను ఒకడు ప్రేమింప వల్లనేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అలా మోద నుంచి ఏముంది ఒక దేవుని ప్రేమించేవాళ్ళు నిన్ను పొరుగు వాళ్ళని ప్రేమించను ఆ మోస ఇచ్చిన పది యాగ్ ఏమిది అలా నీ ఏమున్నాడు పొదతి నీ దేవుని అని ప్రేమించను ఒక నిన్ను నీ సౌదని మనము కయ్యిను ఇంటి ఉండరాదు అలా కయ్యం ఇంటి చూస్తే పాత నిమ్మని చెప్తున్నాడు కయ్యం నుంచి చెప్తున్నాడు పాత నిమని కయ్యం కయ్యం ఎట్లా ఉన్నట్టే ఇక్కడ ఇక్కడ కయ్యం వంటి వారు మనం రాదు వాడు దుష్టిని సంబంధి తన సహోదరిని చంపెను అలా దుష్టిని సంబంధి ఆయన సహోదరిని చంపను అంటే ఆయన దుష్టులు ఆయన దుష్టిని సంబంధి కనుక ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంట ఆయన చంపాను తన సహోదరులు ఏవన్నీ చంపాను అని చెప్తుంది ఎందుకు చంపాను వారు ఎంతని చంపారు చెడ్డవి తన క్రియలు చెడ్డవి తన సహోదరు క్రియలు నీతి గలవై ఉండే గను గనుకనే కదా చూస్తే ఆ క్రియలు ఎందుకు చంపేరు అంటే చెడ్డ క్రియలు కదా ఈయన కయ్యే చూస్తున్నాం తన క్రియలు చెడ్డవి ఉన్నాయి కనుక ఏమైనా నీతి ఉన్నాయి కదా దానికోసం పోటీ ఆయన చంపను సహోదరులారా లోకము మిమ్మను ద్వేషించినడల ఆశ్చర్యపడకుడి అలా లేకం దూషించిన మనకు దూషిస్తారు చేస్తారు అది చేస్తారు ఆశ్చర్యపడకూడని అలా మత స్వార్త ఐదు చెప్తాడు కదా ఆరు వేల వాళ్ళకి నింద పాలిస్తారు అది చేస్తారు మీ లోకంలో మీ పతిఫలం అధికమైంది తెలుసుకోండి అని చెప్తాడు అంటే లోకంలో మీకు నామం నిమిత్తం మీరు అనేకుల చేత దేశింపబడ్ దూషింపడ్ ముందుగానే చెప్పి ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలా దానికి ఏం ఆశ్చర్యపడట్లేదా మనము సహోదరులను ప్రేమించున్నాము అలలియ సహోదరుని ప్రేమిస్తున్నాను కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము అలలియ మరణం నుంచి ఆయన శిల్వాద మరణం నుంచి మనం ఏం చేస్తున్నామంట మనం జీవంలో దాటి ఉన్నాం అలలియ నిత్య దాటి ఉన్నాం అని చెప్తున్నాం ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు ప్రేమ లేని వాడిని నిలిచి ఉన్నాడు అలలీయ చూడండి ప్రేమ కోసం ఇక్కడ వివరించి ఈ యోహోన్ కు తెలబెడిచింది తన సహోదరిని ద్వేషించి వాడు నరహంతకుడు తన సహోదరి ద్వేషించి వాడు నరహంతకుడు ఎప్పుడు ఉదయంలో మనం ద్వేషించే అప్పుడే ఏం చూస్తాం చేసినట్టు ఇక్కడ ఇక్కడ చూస్తాం సెవెంటీన్ సెవెంటీన్ ఈ లోకపు జీవనాధిపతి అలవాడై ఉంది తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏ మాత్రం కనికరం చూపని వాణి అంద దేవుని ప్రేమ ఎలా నిలిచును కనికరం లేకుండా దేవుని ప్రేమ ఎలా నిలిచును అంటే ఇక్కడ కనికరం చెప్తున్నాడు మనకు చిన్నపిల్లలారా మాటతోనూ చిన్న మాటతోను కాదు ఇంకా మాటతోనూ నాలుకతోనూ కాక కాక మాటతో నాలుకతోను కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమించము అంటే జీవితంలో క్రియా ఉండాల క్రియా ఇంకా సత్యం జరిగించాల ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము సత్య సంబంధం మన సత్యం నిలిచి మనం అని చెప్తున్నాం దేవుడు మన హృదయములు కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయమును ఏ దోష ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయలను సమ్మతి పరుచుకుందాము ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన నామంలా ఏసుక్రీస్తు ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ప్రేమింపవలది ఒకరు ప్రేమించిన ఆజ్ఞ ఆయన ఆజ్ఞను దై వాడు ఆయన ఎందు నిలిచి ఉండును నిలిచి ఉండేను ఇంకేమంటాడు కదా ఆయన వాడిని ఎందుకు నిలిచి ఉండును ఆయన ఎందుచి నిలిచి ఉండేను ఆయన మన నిలిచి ఉన్నాడని ఆయన ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము హళనీయ హళలీయ మనకు అరిగించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటాం అంటే మనం ఏమేమిస్తున్నాడు దేవుడు ఆత్మ మూలంగా మనం గ్రహించామంట దేవుడు చిన్న దాన్ని బట్టి మనకు తగలించి చెప్తామంట దేవుడు చిన్న వాక్యం తెచ్చుకోకపోయించు హళలీయ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంప్రద మహోన్నతుడ తండ్రి మైన సరిత దేవ కృపామయడానికి వర్ణ నిస్తయ గొప్ప దేవ వాక్యం ద్వారా ప్రభావం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు అన్నాలు ఇస్తాయా ఈ గడిచిన కాలం అంత మమ్మల్ని కాపాడనారు ప్రభా ఈ వాక్యాన్ని మీ స్వరమైన ధన్యతను మాకు ఇచ్చినారు ఈ మధ్య కానీ సమయంలో ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు కండి దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీకే కృతజ్ఞతాస్థితులు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావము మహాతేజస్సు మహేశ్వరం ఈగ యుగంలో నీకే కలుగుని కావాలి ప్రభావం నాకు కనిపేసాయా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రాభావా మాకు ఎన్నో విషయాల ప్రభావం మీరు బయలుపరచాలన్నారు ప్రభావ కానీ మేము సహించలేకపోతున్నాం ప్రాభ నైనా ఎసయ్యా ఐహికమైన విచారాలతో మేము కొట్టుకోం పోతున్నాం ప్రభా సనుగుడు గనుగుడు జీతాల్లో ప్రభావ అయినా మీ వాక్యాన్ని ప్రభా స్వరం లేని స్థితిలో మేము ఉంటుండగా ప్రాభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం గొప్ప దేవా ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు నైనా గొప్ప దేవానికి అన్నా బట్టి చూస్తే మేము బోధకులుగా ఉండాల్సిన వాళ్ళం ప్రావా కానీ మూలపాఠములు మరలా బోధించవలసి వస్తుంది ఒకప్పుడు చెప్పిన వాక్యం ప్రభావ నైనా బోధించిన వాళ్ళకి మరలా బోధించాల్సి వస్తుంది ప్రాభా ఎందుకంటే ఆ స్థితిగా ఉంది ఈ రోజు క్రైస్తవ జీవితం గొప్పదేవాటన్నిటి మేము తెలుసుకోవాలంటే ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అవసరం అనేది మరోసారి ప్రభావ మిమ్మల్ని హెచ్చరించినారు నేను దాన్ని బట్టి నీకు అన్నాలు అర్పించుకుంటున్నాం అవును అండి మీ ఆత్మ లేకుంటే మేము ఏది కూడా అర్థం చేసుకోలేం ప్రభావ మేము సర్వ సత్యం మీకు ఎందుకంటే ప్రభావ ఆత్మ సత్యం కనుక మీ ఆత్మనే ప్రభావ మాకు సత్యాన్ని బయలుపరచాల ప్రాభ ఎందుకంటే ప్రభావ పరిశుధాత్మ నడిపించలేకపోతే మేము సరిగా మార్గం మేము పోలేం ప్రాభ మా ఇష్టాను సరిగా మేము పోతాం అందుకు మీ ఆత్మను మాకు మరోసారి ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తున్నారు నైనా దాన్ని బట్టి నీకు వానాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినాే మేము మీ ఆత్మ లేకుంటే మేము అనాథల మీద మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు యోహన్ సువార్థలు ప్రభావ మీ ఆత్మ మీ అభిషేకం మేము పొందుకోవాలి ప్రతి దినం పరిశుదాత్మ అభిషేకంతో మేము నింపబడాలి ప్రభావ నైనా ఎస్ఐఆర్ శిష్యులు ప్రభ ఒక దశలో రీతిగా నడిపించారు చివరి దశకు వచ్చే వరకు ప్రభావ అభిషేకం అవసరం అని మీరు అక్కడ జ్ఞాపనం చేస్తున్నారు నా ఆత్మని మీకు అవన్నింటిని బోధిస్తున్నారు అవును ప్రభా పరిశుధాత్మ లేకుంటే మాకు ఇవన్నీ వాక్యాలు అర్థం కావు ప్రవర్షనల్ ఎందుకు అర్థం కావంటే ప్రావా మీ ఆత్మ లేదు కనుకనే అనేకులు ఎందుకు ప్రభావ సహించలేకపోతున్నారు అనేకులు ఎందుకు పడిపోతున్నారంటే మీ పరుశురాత్మ అభిషేకం లేకనే ప్రవ ఆత్మ వాళ్ళనివన్నీ గ్రహిస్తారని ప్రభావ చివరిగా మీరు మమ్మల్ని హెచ్చరించినారని అయినా దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞతలు ప్రావ ఈ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరినందుక నీకు వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవతని ప్రతి దినమునైనా మీ ఆత్మతో మేము నింపబడాలా పరిశుధాత్మతో మీరు నడిపబడాలా మీ నూతమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగురించమని ఆదిష్టమైన మీరు అక్కడ తొలగి ఉంది ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావా ఆ ప్రయాణం కోసం మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా గొప్ప సమూహాన్ని ప్రభావ మేము ఆ మందిరంలో మేము తీసుకొని రావాలా మీ మహిమను తీసుకొని రావాలా ప్రభ ఆ రీతిగా మేము తయారు కావాలా ప్రవ్వా నైనా మమ్మల్ని ఆ రీతికి మమ్మల్ని అందరిని బలపరచండి కేవిపిఎం గ్రూప్లో బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు బలపరచమని ప్రాధిస్తాం ఎవరు కూడా ప్రభావ తప్పిపోకుండా ప్రభావాళ్ళందరినీ ప్రవా మీరు జమ చేయమని ప్రాధిష్టం అయినా గొప్పదేవా ఇస్త ప్రవణ తన నీకు వందని భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం నైనా ఈ లోకంలో మీకు శ్రమ తప్పదన్నారు ప్రభ ఆయనను లోకాన్ని జయించనన్నారు కాబట్టి నాయన ప్రతి శ్రమలో కూడా మేము పోతున్నాయిగా కానీ మీ ఆదరణ మాకు ఉంది ప్రవ మీ ఆత్మరూపుకు మా హృదయంలో మీరుండి మమ్మల్ని ఆదరిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు ఆయన దాన్ని బట్టి నీకు అన్నాలు ఇస్తాయా అనేకే కృతజ్ఞతలు నైనా అయినా ఇస్తాయా మమ్మల్ని అందరూ మీరు బలపరచని ప్రావా మీరు ఆకలి మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రావా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు అనేకులు శిష్యులుగా చేయమన్నారు బాప్తీసం ఏమన్నారు ప్రావా ఈ పనులు మేము చేయాలా ప్రావా అనేకుల సేవకులు మేము తయారు చేయాలా ట్రైన్ చేయాలా ప్రావా మా సేవలో ఓ దేవా మా పిలుపు ఏందో మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రావా నైనా మేము తెలుసుకోవాలా మమ్మీ ఏ పిలుపు మాకు ఇచ్చినారో ప్రాభ ఏ మా వరకు మమ్మల్ని ఏర్పరిచినారో మేము తెలుసుకోవాలా ప్రార్థన ఆ రీతిగా ప్రవ్వా ఏ ప్రవక్తల ప్రభ మాతో పాటు ఉన్నారో ప్రభావ అది కూడా మేము తెలుసుకోవాలా ప్రభావ నాయన యోహోన్ భక్తులకు ఒక దూత ఉండే ప్రభావ ఒక దేవు ఒక దైవజనుడు అతను కాబట్టి మాకు కూడా మా పక్కన కూడా ఉన్నారు ప్రభావ అవి తెలుసుకోవాలా ప్రభావ మేము ప్రతి జనం ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ నైనా మీరు పరిశుద్ధమైన దేవుడు ప్రభావ మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా మాలో ఎలాంటి బలహీతలు ఉన్నా కానీ ప్రవాటిని కొట్టి మిమ్మల్ని ప్రార్థిస్తాం ఈ మధ్య కాలే సమయంలో మా హృదయాలు మీ సన్నిధిలో మీ మా హృదయాలు మీ సన్నిధులు సమ్మతి పరచుకుంటున్నాం మాలో ఏదైనా దోషారోపణలు తొలగించండి ప్రభావ ఆజ్ఞాతకరమైన పాపండి తొలగించండి ప్రభావ మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధితో మాకు అనుగ్రహించండి ప్రతి దశలో మీ ప్రేమను మేము నింపుకోవాలా మీ మనసులు మేము పొందుకొని ప్రభావం ప్రేమించాలా ప్రభావ అలాంటి ప్రేమాత్మలు మమ్మల్ని అందరిని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని ఓ ప్రభావ మీరు ఆకృతి మమ్మల్ని సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధన్నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థించండి వేరు మధ్యాన్ని కలుస్తున్నంలో ప్రభావ వాక్యం మీద మాకు పరిశుద్ధాత్మ మహేములు కొలువించుకోవాలి మహృదయం కొలువించుకోవాల ప్రభావ నేను మీరు ఎలా వేరే బోధి మా జ్ఞానం చెప్తూ నేను ఆదరిస్తూనే ఉంటారు ప్రభా గొప్ప దేవానికి వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభావ నీకు లోపలి జీవించే కృపనుహించండి ప్రభు ప్రతి క్షణం ప్రభావ నీతోనే ఉండాలా నీతో నీ తటే ఉండాలా ప్రభావ లోకంలో చూడడానికి వీలేదు ప్రభావ లోకంకి ఏమైనా గానీ మాకు భయం లేదు ప్రభు ఇటువంటి శ్రమలు ఇచ్చినా భయం లేదు నిన్నే చూస్తూ గురువైపు పరిగెత్తుకో ముందుకు పోల ప్రవాహం మా మాకు ముందుకు నడిపించండి మీ సహాయము బలము శక్తి అన్ని మాకు అభిషేకం సమస్తం మాకు అనుగ్రహించి ప్రతి చోరే కృపణి మన ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో స్వరంధర్మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మాకు ఆదరణ కలిగించినందుకు వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పరిశుద్ధించే ప్రభ నాదివానికి సాగులకుతం చేస్తుంది టైంలో ప్రభా మీ శిష్యుడికి ఎట్లా నడిపించింది ఎట్లా బోధించిన ఆదివానికి శతం మళ్ళా వచ్చి ఆ ఉదయం నుంచి ప్రభా సరస్వతు నడిపించింది ఆదివానికి సొతం హలలి ఎమ్మ బలమైన హారం తినాలేసో ప్రభా స్థితికి ఎదిగల బలవంతుడు మీరేస ప్రభా అలరియాదవానికి శతం నా ప్రియుడ బలవంతుడు అలలి అగ్ విషయ ఆత్మ దరిచి నూతన అభిషేక ప్రతి దినం ప్రశుదాత్మ విషయం పొందుకోవాలా ఈ సత్యాన్ని గ్రహించాలా అలడి అగుపతి దినం నా దీవానికి శ్రోతం చేసం ఎస్ ప్రభానికి శ్రోతం ఎస్ ప్రభా మలతని ఏసప్రభ మనత ఏస భయంకర సమకాలంలో ఏమి కదలకుంటాస ప్రభా నీ వాక్యం ధరకు చూసి వాక్యం దర్నించి బలం తెచ్చుకొని విశ్వాసం తెచ్చుకొని అలలి అనాద్య మనతని సైత రజ తృక్తానికి శక్తి బలం దయచేసి ప్రభ నా దీవానికి గొప్ప జనం కనికరించని ఆదరించని ఆపండి సర్వస్త్వం నడిపించండి నా దేవ కనికరించని మ్రాతం అలలినాదే వాల్బీ రావాలా ఈ సత్యాన్ని గ్రహించాలా అలలి అనాదేవాల్బీ ప్రభ సేవ చేయాలా అందరి శిష్యులు కావాలా ఈశ్వ్రభంగా పోషించి ఎవరికి హాని చేయకుండా మీరే కాచి కావా బిడ్డలు రక్షణ తెచ్చండి నా ప్రభానికి ఎంతో మంది వైరస్ పడి బిడ్డలు ఉన్నాను వాల్బీ కృపల గ్యాప్ కొంచు వాళ్ళబీ క్షమించండి నీ పరిశుద్ధ గాయ ధార స్వస్సపరచండి నా దేవానికి శ్రద్ధం చేస్తూ వాళ్ళబీ రక్షణ తెచ్చని కేపీఎం కుటుంబం జ్ఞాపకం చేసుకొని పది కుటుంబంలో ఫ్యామిలీ పేరు జరగాల పతి కుటుంబం ప్రభా సేవ చేయాలా ప్రస్తుత ఆత్మ అభిషేకం బలంతో జ్ఞానంతో ని వాళ్ళ జాబుల కంచేసి అలలి అనాదివ పతి వైరస్ కాచి కాపాడి అగ్గి జోలవరే తయారు చేసి నా దివాణి రాకటి సమ ఉంది అలలి నీ వెలుగు ప్రభావియం ప్రకటించాలా నా వేసే ప్రమాణిక సొత్తం ఇంకా అనుమజ్ఞానం లోపం పోవాలా ఈ వాక్యం అనుమో జ్ఞానంలో పోవాలా బలమారం తెలియక తయారు చేయమని తండ్రి ప్రభా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నెల రజా నుంచి ప్రోడ కాపాడుతున్నందుకు నీకు వంద తండ్రి నేను వేస్తే ప్రభా ప్రతి విషయంలో ప్రతి దశలో మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు ఎంత వందనాలు కలదు తండ్రి ప్రభా మేము కాదు తండ్రి నేను చూజ్ చేసుకుని మీరు మీరు తండ్రి మమ్మల్ని చూజ్ చేసుకుని ఏర్పరచుకునేందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా అవును తండ్రి నాయన ఎన్ని ఎన్ని తెలిసినా కానీ ఇంకా మేము పాలు తాగే దశలోనే ఉన్నాం తండ్రి నాయన ఎస్ఏ ప్రభా మరి పెద్దవాళ్ళకి ఎప్పుడు బోధిస్తాం తండ్రి నేను ఆ విధంగా మమ్మల్ని తయారు తయారు చేయండి ప్రభు నీకు వందనాలు తండ్రి నాయన ఎస్ఏ ప్రభ ఎస్ఐ ప్రతిదీ మరి అడిగే విధానం బట్టి నాయన మేము జవాబు ఇవ్వాలి తండ్రి నాయన ఎస్ఏ ప్రభ తేటుగా వాక్యం చదివిస్తున్న తండ్రి నాయన ఎస్ఏ ప్రభా ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఇంక ఇంకా సమయం లేదు నాయన ఎస్ఏ ప్రభా ఇంకా చాలా దుర్దిన్నాలు ఉన్నాయి తండ్రి ముందుకు నాయన ఎస్ఏ ప్రభ అవన్నిటిని జయించి నేను ఎస్ఏ శ్రమాల ఉండగా వెళ్ళాల తండ్రి నాయన ఎస్ఏ ప్రభ అన్ని దైర్యంగా తెచ్చుకొని ప్రభా ముందుకు నడిచి నేనే ప్రభా ఈ వాక్యాన్ని బోధించాల తండ్రి నైన్ ఎస్తే సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కే ప్రతి ఒక్క ప్రధాన సిస్టర్ని దీవించి ఆశీవదించండి మంచి ఆరోగ్యం చేత నింపమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇటువంటి స్థితిలో ఉన్న కానీ మంది మీరు దేవుని ప్రభా వాళ్ళు కాపాడుతూ వస్తున్న ప్రభా మీద దేవుని మీద నమ్మకం ఉంచి నాయన ఏసే వాళ్ళు ముందుకు వెళ్ళాలి విశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళ్ళాల తండ్రి నాయన ఏసే ప్రభ మరికొకసారి ప్రాధాన్యం ఇచ్చాక అప్పగిస్తూ యేసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి స్తోత్రం రాజా పరిశుద్ధుడా గొప్ప దేవా యేసు ప్రభ ఈ అవకాశం మాకు విధానం బట్టి నీకు వందనాలు ఇస్తు ప్రభా ఇప్పటిదాకా మాకు తోడుగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు ఇస్తు తండ్రి నైనా ఎసయ్యా ఈ యొక్క భయంకరమైన లోకంలో ప్రభావం అందరినీ కాచి కాపాడుతున్నాం ఎసయ్యా తండ్రి ఏసయా మీ కృపలో మీరు ఎక్కడ కింద మమ్మల్ని భద్రపరచుకుంటున్నాం మీరు చేసిన వాగ్దానాల్ని మా జీవితంలో నెరవేరుతున్నా ఎస్సు ప్రభా నీకు వందనాలైనా ప్రభా ఎస నీకెంతో వందనాలు మీరు ఎక్కల కింద మమ్మల్ని నీకు వందనాలు ఇస్తు ప్రభా అనేక మంది రచించిపోతున్నారు ఎస్సు ప్రభా గొప్ప జనోత్సవం అంతా రచించిపోతుంది తండ్రి వాళ్ళందరినీ ప్రభావం వాళ్ళందరూ ప్రభావ మోసలు ఉన్నారు ఎస్సు ప్రభా తండ్రి వేస్తే వాళ్ళందరూ కూడా రక్షణ దచ్చండి దేవాన్ని సత్య అనుగ్రహించి సహాయం చేయండి ఆ యొక్క ప్రతి తెగుల నుంచి వాళ్ళకి విడతలా మీరు దండి ప్రభానికి మీరు గద్దించండి తండ్రి మీరు కార్యం జరిగించండి ప్రభావానికి ఎంతో వందనాలు అద్భుతమైన కార్యం మీరు జరిగించండి ప్రభావ ఎంతో మందికి అయితే ఇన్ఫెక్ట్ అయిందో వస్తే ప్రభావాలందరినీ హీల్ చేయండి సేయా వాళ్ళని ముట్టండి స్వస్థపరచండి తండ్రి నేను మీ కృపలో బదలపరచుకోండి ప్రభా ఇంకా బ్రదర్స్ సిస్టర్ ని సేవలు అభిషేకించి వాడుకోండి కేవీ పిఎం లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి మీరు తోడు ఉండండి వాళ్ళకి కావాల్సిన ఆదరణ దండి ఇవాళ చుట్టక్ ని కంచె వేసి ప్రభావ వాళ్ళకి మీ కాపుదల వాళ్ళకు దయచండి నేను ఏసీ అనేక ఎంతో అనేక సేవకులు ఇవ్వాల అనేకమైన ప్రభావ తండ్రి ప్రభావ సేవ చేయాలా తండ్రి ప్రభావ తండ్రి నేను ఎస్ ప్రభావ మీ కాడి మేము మోయాలా తండ్రి మీ నడిపింపు మాకు దయచండి మా తలంపుల జ్ఞానం సమస్తం కొట్టి వేసి మీ తలంపులు మీ జ్ఞానం మాకు దయచండి ముఖ్యంగా ఎస్సు ప్రభా నీ పశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడాలా తండ్రి మీరు మాకు సహాయం చేయండి తర్వాందరి మీద మీ యొక్క ఆత్మని కువరించండి తండ్రి నేను ఎస్సయా గొప్ప తండ్రి ఆత్మలు ఎనివాడైతే నా వాడు కాదంటున్నావు మేము ప్రతి ఒక్కరూ మీ యొక్క పరుశు ఆత్మ పొందుకోవాలా మీ చిత్తానికి సరి నా జీవితం మాకు అందరికీ దయచేసి మీరు తోడు పరిశుద్ధి వందనాలు కృతజ్ఞతలు సర్వశక్తి మంతుట సర్వాధికారి నీకు వందనాలు ప్రభ వేలాది దూతలతో కూడిన మాహోన తరమైన గొప్ప దేవా నీకే స్తోత్రము వందనాలు ప్రభా దేవాయసు ప్రభ మరియు వాక్యం చిత ప్రభ మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మేము అనేకుల సువాత ప్రకటించాల ప్రభ దేవాయసు ప్రభా మేము అనేకులకు బోధించే వారి లాగా ఉండాలా ప్రభా దేవాయసు ప్రభా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము కరెక్ట్ గా జీవించాల ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మేము వదలకుండా ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా అది మా జీవితంలో అమలుపరుచుకోవాలి ప్రభా నీకే స్తోత్రం నీకే వదనాలి తండ్రి దేవాయసు ప్రభా మరి నేను ప్రేమిస్తే ప్రభా ఈ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రభా మేము సువాతి ప్రకటించాల ప్రభా దేవాయసు ప్రభా మరి మేము ప్రకటించే వారి లాగా ఉండాలా ప్రభా నీ యొక్క వెలుగు మాలో నీ పండిన ప్రభ నీకే స్తౌతం నీకే వందనాలు తండ్రి దేవా ప్రభ మరి ప్రతి ఒక్క బిడని ప్రభ మీరు ఎంతో ప్రేమించినారు తండ్రి దేవా నీ యొక్క ప్రేమను బట్టి చాలా లెక్కలేని వందనాలు ప్రభా దేవాని యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా మీరు మా పట్ల ఎంతో కనికరించినారు ఎంతో కృపాడి కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి కృతజ్ఞతలు ప్రభా స్థుతుల స్తోత్ర ప్రభా దేవాయచు ప్రభా ప్రతి ఒక్క బిడం కాపాడండి రక్షించండి ప్రభా దేవాయచు ప్రభా రాణి బిడలందరం కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క బిడకు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించండి ప్రభా ఈ కేబిపిఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశ్వదించి తినింపండి ప్రభా ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా అభిషేకించి సేవలో వాడుకోండి ప్రభా ఏసానికి స్తోత్రం నీకేవనాలి తండ్రి దేవాయచు ప్రభ మేము పరిశుద్ధత జీవించాల ప్రభా మాలో ఇంకా ఏదైనా అపవిత్రత ఉంటే ప్రభ తీసివేయండి ప్రభా మాకు చూపించని ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని మేము అది వదిలేస్తాం ప్రభా దేవాయు ప్రభ మేము పవిత్రంగా జీవించాల ప్రభా దేవ మీరు పరిశుద్ధులనైనా మేము కూడా పరిశుద్ధత జీవించాల ప్రభా దేవ మేము పాపం అంటేనే హసించుకోవాలి ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క తొలగించని ప్రభా దేవాయు ప్రభ నీకు విధేయతగా కలిగి మేము నడుచుకుంటాం ప్రభ దేవాయసు ప్రభ నీ అంత బాను భక్తి జీవితం మాకు దయచండి ప్రభా ఏసు ప్రభ నీ యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దాయించండి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు వెళ్ళవేళ దాయించండి ప్రభా నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్వాదం అందరూ అయిపోయింది కదా అయిపోయి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి కేవీ పెం గ్రూప్ బ్రదర్ సిస్టర్లకు వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైనను గాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ బ్రదర్